శ్రీ గురుభ్యో నమే ఓం శస్మృతి పురాణాకరాయి నమాగవత్పాదశంకర లోక శంకరం ఓం సహనా నమతు సహనౌ నూ సహర్యకరవాణి నాయ ఇప్పుడు మంత్రం చెప్పేప్పుడు గడిచినదంతా మీకు స్మృతికి వచ్చే అవకాశం ఉంది ఆత్మైతే సమగ్ర ఆసీత్ పురుష విధను వీక్ష్య అన్యదాత్మనో పశ్యోహమస్మితి త అహం నామావత్ తస్మా అప్యేతర్మంత్రి అహమయమితి ఏవాగ్ర స్వాబ్రూ ముందు అహమ్మని చెప్పి తర్వాత తన పేరు చెప్తాడు అహం యజ్ఞదత్త అం దేవదత్త అని ప్రతిసారి అహమ్మని చెప్పి తర్వాత పేరు చెప్తాడు అహమ్మంటే వీడికి ప్రజాపతికి ఒకటే పేరు ప్రజాపతి గాడ్ ఫాదర్ పేరు అహమ్మే వీడి పేరు అహమ్మే అని చెప్పే యూ గోయింగ్ టు యువర్ ఓన్ స్వరూపం యు గాడ్ స్వరూపంలోకి మీరు వెళ్తేనే మీకు దేవుడికి ఉన్నటువంటి ఆ భేదం అంతే కాకపోతే కొంతైనా అనుభవానికి వస్తూ ఉంటుంది ఇప్పుడు శ్రీకృష్ణుడు అసంగుడు ఆయన అసంగుడు ఆయన వేయి పట్టణం ఆయన సర్వం ద్వారకా సముద్రంలోకి వెళ్ళిపోతుందంటే అయిపోతే లేకపోతే అసంగుడు కదా అసంగత్వం మనకి కనపడుతూ ఉంటుంది దీతలు మీరు జాగ్రత్తగా పరిశీలించుకుంటే మీరు కోసం లేదు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే స్వామీజీ దండం పెట్టే స్వామీజీ మీరు మహాత్ములు మేము అల్పాత్ములము అని ముందే జాగ్రత్త పడతారు ఎందుకంటే జాగ్రత్త మనం కూడా స్వామీజీ లాగా తయారైతే ఇల్లు వర్కిల్ లేకుండా అయిపోతుందేమో అని అనుకుంటున్నాం కానీ మొత్తాన్ని ముందే లోకంలో ముఖ్యంగా హిందూ సమాజం భారతీయ సమాజంలో అభిప్రాయం ఎలా ఉంటుందంటే వైరాగ్యం ఉన్నది సన్యాసులకు ఉండాలి ఇంకేతనే ఎక్కడైనా ఎవడైనా సన్యాసి వైరాగ్యంగా లేకపోతే అందరూ బుగ్గలు నొక్కుంటారు బుగ్గలు నొక్కుకోవడం కదా అది ఎక్స్ప్రెషన్ అంతే కదా అయ్యో చూడండి ఆయన సన్యాసులు అయితే ఎలా ఉన్నాడు అది బుగ్గలు నొక్కుంటారు వైరాగ్యం సన్యాసులకైనా గృహస్థులకు అక్కర్లేదా అక్కర్లేదని అభిప్రాయం గృహస్థులకి సన్యాసం వైరాగ్యం అక్కర్లేదు సన్యాసులకు ఉండాలి అనే అభిప్రాయం ఇక్కడ భారత సమాజం అలా ఉంటుంది దానివల్ల ఏమవుతుంది గృహస్థులు బతి జాతి అంటారు వాళ్ళు వైరాగ్యం యొక్క సంవత్సరం నుండి చక్కగా రగ్నకాలను కంచపక్షణ కూర్చొని ఉంటారు ఇట్స్ నాట్ అభిప్రాయం కొన్ని ముక్కటి వర్షాలు You are not. And life, God, that's all that. Therefore, it's just not to have heaven and stone. I give it in real development. So, it's all that interesting. Papamunua um, in time. Sin, sin. Papamunua. పాపములు ఏదైతే నిర్లిటు రాయ ఉన్నారనుకోండి కరణనా గూగుణ వలన వచ్చే పండితులను పౌరాణికులను లిస్టుగా ఉన్నారనుకోండి వాళ్ళు లిస్టు రాసి పెడతారు సురా సురాపారము పాపం మొట్టమొదటి రాసి పెట్టారు సురాపంలో తర్వాత స్థేయము ఏమంటే అపహరించట అపహరించటంలో కూడా ఎటువంటి అపహారము బ్రహ్మస్థేయ బ్రాహ్మణుని యొక్క సుము అపహరించుట ఏ అపహారమైనా పాపమే బ్రాహ్మణుడి సొమ్ము అపహరించడం పెద్ద పాపము అది రెండు అలా పెడతారు హాగురు తల్పక హరి మంత్రం లాంటి స్వరాలు అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ దిష్టి పాపాలు ఓ మహాత్ముడు పాపాల దిష్టి తయారు చేసి పెట్టాడు ఒకటి కోపము ఎక్కడైనా మీరు పండితులు కోపము పాపములలో ఎక్కడ ఇస్తుంటే విషయాలని కోపము రెండు వస్తుంది మూడు నాలుగు అలాగే విష్టి ఆ విష్టి అని ఆ మహాత్మి పేరు రామ చేస్తాను స్వామి రామ చేస్తాను కాబట్టి పాపము అంటే భావనాత్మకంగా ఉంటుంది పాపం భావనలో పాపం ఉంటుంది తర్వాత కర్మ ఎందుకు అది ఎలా అంటారు భావన మనకి అక్కర్లేదు లోపల పట్టులో ఎలా ఉన్నా మాత్రం జాగ్రత్తగా ఉన్నారు సో అనే భాష్యాడంబరమ నాకు చాలా ఎక్కువ ప్రాముఖ్యం మామూలుగా సమాజంలో జనులు భాష్య వేషానికి బాగా ప్రాముఖ్యం ఇస్తారు భాష్య వేషం చాలా మెచ్చించి ఇట్లా ఉండాలి ఇతరులు మెచ్చుకునేట్లా ఉండాలి సమాజ జీవనం అలా ఉంటుంది ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్తున్నారనుకోండి ఒక డ్రస్ ఉంటుంది అది వేసుకుని ఇప్పుడు ఇప్పుడు ధార్మిక జీవనంలో కూడా అదే పెద్ద వేషం ఎక్స్టీగా ఉండాలి నామాలు గట్టిగా పెట్టుకోవాలి నామాలు కలుపుకొని అర్థంగానో విలువగానో గట్టిగా పెట్టాలి ఏది మీకు అనుకూలమైతే అది తర్వాత వేషం పంచకట్టు అని కూడా తల గట్టిగా ఈ వేషమే లోపల ఏమన్నా తరదేకే పీచే క్యాష్ అనేది కాదు ఆ లోపల ఏముందన్నది ఎలా ఉన్నా పర్వాలేదు లోపల ఏమీ పాండిత్యం లేకపోయినా పర్వాలేదు ఈ రకంగా సమాజ జీవనం పోతూ ఉంటుంది దాంతో మీకు ఆ చేసి స్వరూపాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లభించదు కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీ అహంలోకి వెళ్ళిపోవాలి అంటే ఇవన్నీ వదిలిపెట్టి చేయాలి ఈ అహం పక్కన ఉన్నదంతరం విడిచిపెట్టేయాలి ముందు అహం చెప్పిన తర్వాత అన్ని నామ ప్రొడ్రు ఆ ఇతర నామమును బట్టి వచ్చిన కండిషనింగ్ అంతరే విడిచిపెట్టేసింది టోటల్ అహంలోకి వెళ్ళిపోతే నో డిఫరెన్స్ అండ్ ప్రజాస్మాత్ పా ఆ వాక్యం ఇక్కడ ఉన్నా ఇప్పుడు ఈ ప్రజాపతి ఎవరైతే ఉంటారో ఈయన సకల పాపములను పాపములంటే నేను ఎక్కడి నుంచో వచ్చింది అంటే ప్రజాపతి స్థానమును పొందుటకు కావలసిన ఆటంకములు పొందుటకు వచ్చే హృదయంలో ఉండే ఆటంకములు తప్పుడు పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా నేను గ్రహించి వేసినట్టు అశ్వమేధయాగం ఈయనొక్కడే చేయలేదు ఇలాంటి వాళ్ళు చాలా మంది చేశారు కానీ వాళ్ళందరూ కూడా ఆ పాపములను అంటే హృదయంలో ఉండే కాలుష్యమును అలా అటుపెట్టుకున్నారు వాళ్ళు దాన్ని పూర్తిగా కానీ సమగ్రంగా దహించలేకపోయినారు పాశంగా దహించారో పొలతో కొద్ది కొద్దిగా దహించారో కానీ ఈయన మాత్రం సంపూర్ణంగా దహించలేకపోయాడు హృదయంలో ఉండే కాలుష్యములను కాబట్టి అందరికంట ముందు ఈయన ప్రజానిపైకి వస్తున్నాడు అంతే మనం అందరికంటే ముందుగా అందరికంటే పూర్ణంగా దోషములను దహించి వేసినాడు కనుక పురుష అయినాడు అది పాశ్చాత్ థ్యాంక్ యూ భాషించుద్దాము విశేషం మాతా పితృ పురుషం భవతి ప్రశ్న ఇక్కడ మాతా పితృ కొత్త నవదే పదప్రయోగము కొంచెం గమనించడం కలమైన ఇంట్లో అంశం నడగలిగే పద ప్రయోగం ఎందుకంటే మాతా చెప్పాలనకూడదు ఇక్కడ ఏకశేషం ఒకటి అలా ఉంటుంది ఏకశేషం అనేది ఉంది మాతృ పితృవల ఉన్నందుకు ప్రాతిపదిక శుద్లోపం చేసినట్లయితే మాతృ ఉండాలి కానీ మాతా అనే తగ్గి అది కొంచెం శాస్త్రిగా నడుబం నాకు సడన్ గా ఇప్పుడు గమనించాను తల్లి తండ్రి పెట్టిన పేరు మాతా పితృ పురతం మామూలుగా అయితే వీవు ఎక్స్పెక్ట్ మాతృ పితృపురతంగా అనే వీవు ఎక్స్పెక్ట్ బట్ మాతా పితృ పురతంగానే కనపడుతోంది సుద్ధిలోపం ఉండాలి కదా మాసంలో సుబ్ లోపించాలి మంచిది సోప్ ఇప్పుడు తర్వాత వచ్చి ప్రజాపతి ఛా అంటే ఇంకా ఏదో చెప్తున్నారు ఆ ప్రజాపతి ఆ ప్రజాపతి గారు ఛా అంటే మరియు వదని సమక్తన్ జ్ఞాన భావన అతిక్రాంత పూర్వజన్మని పూర్వజన్మని కాకుండా అతిక్రాంత జన్మని అని పాఠాంతరం మంచిది నా దగ్గర అయితే పూర్వ జన్మని అని ఉంది అనేకానే ఉండేది అతిక్రాంత జన్మని అదే అతిక్రాంత జన్మని లేదా పూర్వ జన్మని మంచిది సమ్యకర్మైకావస్ ఎస్మాదంటే ఎట్టు మంత్రంలో ఉంటుంది దానికి అర్థం ఎస్మాత్న కర్మజ్ఞానభావై ప్రజాపతిత్వం పూర్వం ప్రథమస్త ప్రజాపతి పోర్వహ ప్రథమ అర్థం ఆయన మొట్టమొదటి ఉన్నాడ ముందు ఉన్నాడు ముందు ఉన్నాడంటే మొట్టమొదటి వారు అని అర్థం ఎందుకంటే లెక్క పెట్టేప్పుడు మధ్యలో మొదలు పెట్టారు కదా మొదటి మొదలు పెడుతున్నారు వారు మనకి సో మొట్టమొదటి ఉన్నాడు మొట్టమొదటి ఉన్నాడంటే ఏదైనా ఒక గ్రూప్ లో మొట్టమొదటి ఉన్నాడా ఏదైనా ఒక క్యూ ఏదో ఉందా ఉంది ఏదో క్యూ ప్రజాపతిత్వం ప్రతి చూడండి విద్యార్థి స్థానమును పొందబోయే వాళ్ళు ఈయనొక్కడే కలుగా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు పద్మశ్రీ అవార్డు కావాలని కోరుకునే వాళ్ళు ఇది పది మంది ఉంటారు వాళ్ళు కాబట్టి ఎవరో ఎవరైనా కోరికలు అర్హత ఎంతవరకు ఉందో చూస్తూనే ఇవ్వాలి వాళ్ళు ఏం చేయాలి మంది కోరినా వంద మంది కోటినా ఒక్కడికి ఇవ్వాలి వాళ్ళు పద్మశ్రీలో పద్మభూషణ్ ఏదో ఒకడికి ఇవ్వాలి వాళ్ళ క్యాల్కులేషన్స్ ఏదో వాళ్ళకు ఉంటాయి ఓ ముస్లింకి ఓ హిందూకి ఓ క్రిస్టియన్కి ఇవన్నీ అని వాళ్ళకి ఏదో ఒక రాజకీయం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఒక కాలుష్యం కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన కాలుష్యాన్ని పుడిచివేయటానికి పదేళ్ళు ఇరవై ఏళ్ళు పొందుతున్నారు అది పాపం నరేంద్ర మోడీ గారు చీపుడు పక్కనే ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు ఫస్ట్ కాబట్టి ప్రజాప్రతిత్వమును పొందగోరు వారు చాలా మంది ఉన్నారు సోమణి చెప్తున్నారు వాళ్ళలో ఈ ప్రజాపతి మొట్టమొదటి వాళ్ళు ఏమిటి మొట్టమొదటి అసలు ప్రజాపతిత్వాన్ని పొందకూడే వాళ్ళు ఎలా పొందగోతారండి కర్మ జ్ఞాన భావన ఈ ప్రజాపతిత్వం ప్రకటిస్తున్నా సో చూడండి అది భావన అంటే అభ్యాసం సో కర్మ జ్ఞానం అంటే ఉపాసన కర్మ జ్ఞాన భావన సమాసాల కర్మ అంటే కర్మ అశ్వమేధాది కర్మలు భావన జ్ఞానం అంటే ఉపాసన ఇంకా భావన అంటే ఉపాసన అనడానికి వీలు లేదు భావన సిద్ధానికి ఉపాసన అని అర్థం ఉంటుంది కానీ ఇంక అప్పుడే వచ్చింది కదా జ్ఞాన సిద్ధాన్ని ఇప్పుడు భావన అంటే అభ్యాసం అభ్యాసం పునః పునః భావించుకు తనపేదే అభ్యాసం కాబట్టి భావన అంటే అభ్యాసపూర్వకముగా అనుష్ఠించుట అను అనుష్ఠాన అభ్యాస అంటే రిపిటేటివ్గా ప్రాక్టీస్ చేయుట అభ్యాస దాంతో కూడా అంటే చేయుట భావన అంటే అభ్యాసపూర్వకముగా చేయుట అభ్యాసము అంటే రిపిటేటివ్ కాబట్టి అదే కర్మను అదే భావ అదే జ్ఞానం ఉపాసనము పదే పదే చేస్తూ ఉండుట అంటే రెండు అంతకు ముందు జన్మలో చేసిన వాళ్ళది ఉండొచ్చు లేకపోతే పూర్వ జన్మలను కూడా చేసి వాళ్ళలాగా దాన్ని బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట అలా చేసుకుంటూ కాబట్టి ఒక మాసం తెలిసింది కర్మాలను ఉపాసనలను అభ్యాసపూర్వకంగా అనుష్ఠించుకలా చే అనుష్ఠానది కూడా బహుభజనం అలా అనుష్ఠించే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ అనుష్ఠానాలు చేస్తున్నారు చేసి వాటి ద్వారా ప్రజాపతి స్థానాన్ని పొందబోడి వాళ్ళు ఉన్నారు జ్వరములు ఉన్నారు వాళ్ళలో ఈయన మొదటి వాళ్ళు ఏమిటి మొదటి తనం ఏంటంటే ఈయన అతిక్రాంత జన్మ ఎందు అంటే గటజైన జన్మయందు ఆ కర్మజ్ఞాన భావన సాధకావస్థలో ఉన్నాడు ఆయన గటజైన జన్మ ఎందు సాధకుడు అంటే ప్రజాపతి స్థానాన్ని సాధించడానికి కర్మలను ఉపాసనలను చేసే అవస్థ ఆ అవస్థున్నవాడి కర్మజ్ఞాన భావనానుష్ఠానములతో ఉన్నాడు అది ఎటువంటి కర్మజ్ఞాన భావన అనుష్ఠానములు సమ్యక్ మిగతా వాళ్ళతో పోలిస్తే ఈయన చేసినటువంటి కర్మ ఉపాసనల యొక్క అభ్యాసపూర్వకమైన అనుష్ఠానములు సుకరాము మెచ్చదగినవి ప్రశంసించదగినవిగా ఉన్నాయి ఆసారణంగా మొట్టమొదటి వాడు అయినాడు మొత్తం మొట్టమొదటి వాడీ ఎందువల్ల నైతే ఎక్కడంటే ఎస్మాత్ ఎందువల్ల నైతే ఆ విధంగా కర్మలను ఉపాసనలను అనుష్ఠించి వాడు నేను ఒక్కడే కాదు జ్వరముందన్నాను అభ్యాసపూర్వకంగా అందరూ అనుష్టిస్తున్నారు కానీ ఈ అనుష్ఠానంలో ఒక ప్రత్యేకత జరుగుతుంది అంతే కదా ఒకే జపము ఓ గాయత్రి సహస్ర గాయత్రి నేను చేస్తున్నా నా మనస్థంతో ఎక్కడ నా సహస్ర గాయత్రుడి యొక్క విలువ తక్కువ మీరు శ్రద్ధతో చేస్తే మీ సహస్ర గాయకులు యొక్క విలువ ఎక్కువ ఉంటుంది దాంట్లో మళ్ళీ డిఫరెన్సెస్ ఉండవా అందరూ ఒకే విధంగా చేసేసింది అందరికీ ఒకే విధులు పెట్టేస్తుందా అలా రాదు ఎవరి డిఫరెన్సెస్ ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ పది పదకొండు మంది ఆడతారు గోల్ వేసి కూడా ఎవడో ఒకటి ఉంటాడు అంటే మరి వాడు ఫార్వర్డ్ కాబట్టి ఫార్వర్డ్ కూడా ఒకరిగా ఇద్దరు ముగ్గురు ఉంటారు ఫార్వర్డ్స్ కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళలో ఐదుగురు ఉంటారు ఫార్వర్డ్ ముగ్గురు నలుగురు ఐదుగుంటారు వాళ్ళు కాబట్టి ఆ గోల్డ్ వేసిన వాడికి ప్రతిష్ట ఒకప్పుడు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నవాడు కూడా బోర్డు వేయలేకపోతారు ఒకప్పుడు పేరు లేని వాడు గోల్డ్ వేస్తారు ఈ నెంబర్ మనం ఇట్ గోస్ట్ లైక్ కాబట్టి ఆ విధంగా ఏ కారణము చేతనైతే ఈయన మొట్టమొదట ఉన్న అస్మాత్ ప్రజాపతి సముదాయా వృక్ష ఈయన మొట్టమొదుతున్నాడు కాబట్టి ఈ ప్రజాపతి స్థానమును పొందుబోయే సముదాయం ఒకటి ఉంది అదే గ్రూపు ఆ గ్రూప్లో మొట్టమవుతున్నాడు కాబట్టి వాళ్ళందరికంటే ముందుగా ఈయన దహించి పెట్టినాడు తగలబెట్టినాడు ఏం తగలబెట్టేటంటారు ఏమి తరగబెట్టేదంటాడు నేను అవసరం తగ్గబట్టేదంటే ఆతంగా జ్ఞాన లక్షణాన్ని సర్వాన్ పాప మన ప్రతిబంధకాల భూతాలను సకల పాపములను తరలిపెట్టేసాడు సకల పాపములను తరలిపెట్టేది మీద అవునా ఒక ఆర్థడాక్స్ పండించుకుని అడిగారనుకోండి ఎవరు పాపంలో తరలి చేశాడు ఏమి తరగతి అని అడిగారనుకోండి కలసంలో భోజనం చేసిన పాపం దక్షిణ వైపు కూర్చుని భోజనం చేసిన పాపం కాళ్ళు తడుక్కున్నప్పుడు మడవలు తడవకుండా ఉండిపోయిన పాపం తర్వాత తర్వాత ఉల్లిపాయ పకోడీలు ఎక్కడో రాసేసి వెళ్ళినాడు ఆ పాపం తర్వాత వాడెవడో బ్రాహ్మణుడా లేకపోతే క్షత్రియుడా తెలుసుకోకుండా వాడు ఉండి పెట్టిన అనుభంగా అదో పాపం ఇలాంటి పాపాల నుండి ఇలా తయారయ్యారు వీళ్ళు మతాన్ని భ్రష్టి పట్టించేసారు ఎప్పుడైతే బ్రాహ్మణుడు మతాన్ని భ్రష్టు పట్టిస్తాడో మీతో సమాజం ఏమైపోతుంది బ్రాహ్మణుడు మతాన్ని సమాజానికి సరిగ్గా అందివాల్సిన వాడు కదా అలా ఆ మీకనే కలియుగము దాని అందులోనే కలియు ఆయన కచ్చితం ఒకటి పెద్దపీఠాధిపతి అనేవాలి నాకు తెలిసి భారతదేశంలో మూడు వందల యాభై మంది బ్రాహ్మణులు ఉన్నారు ఆయన మూడు వందల యాభై మంది బ్రాహ్మణులు ఉన్నారు ఆయన అలా లెక్క వెరీ ఇంట్రెస్టింగ్ అలోలా అనుకోకండి ఆ సందర్భాన్ని పెట్టింది అని తాగికంట గణపతి ముందు గారి ప్రేరణ నాకు స్వామి గారు సో ప్రజాపతిత్వ స్థానాన్ని పొందటానికి చేసేస్తే సరిపడదు ఆ ప్రతిబంధకములను దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కర్మని ఉపాసనని చేసేసి చేతులు కలిగేసుకునే ఇంక మేము కర్మలు చేసేసాం ఉపాసనని చేసేసాం కాబట్టి ఇంక ఎలా ఉన్నా సాగిపోతుంది అని కొంతమంది అనుకుంటారు అలా ఉంటే తప్ప సో ఒకయన ఉన్నాడు కర్మ సంన్యావందనాల్లో గట్టిగా చేస్తాడు లేదా రుద్రుడికి ఒకటేగా ఉంటాడు ఇచ్చేస్తాడు అది చేస్తాడు తర్వాత జ్యోతిషం ఉంటాడు జ్యోతిషం కర్మ జ్యోతిషం ఈశ్వరారాధన అవుతుంది జ్యోతిషం ఈశ్వరారాధన అవుతుంది ఈశ్వరుని శరణాగ్రీ చేస్తే ఈశ్వరారాధన అవుతుంది కానీ ఏ గ్రహం అక్కడ ఉంది అటుకేసి చూస్తుంది ఆ గ్రహం ఇటుకేసి చూస్తుంది దీన్ని మనకు అనుకూలంగా తిప్పుకోవడం ఎలాగంటే ఏదో పాలిటిక్స్ గ్రహాలకు సంబంధించిన పాలిటిక్స్ లా ఉంది తప్ప ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు మనకు అనుకూలంగా లేని వాటిని మన వైపులా తిప్పుకోవడం ఇప్పుడు సమాజ్వాది పార్టీ మన ముక్కలేదు ఏ ముక్క మనకు అనుకూలంగా ఉంటుంది అని చూస్తే అది ఈ గ్రహాలు ఉన్నది కూడా పార్టీ బాజీ లాగా ఉంది తప్ప అంతకంటే వేరే కాదు అదంతా ఈశ్వరారాహం ఎందుకు అవుతుంది దానికి ఈశ్వరారాహానికి సమూహం లేదు కానీ దాన్ని కూడా ఈశ్వరారాధనతో లెక్క వేసేస్తున్నాయి అలాగా తయారు చేసి సమాజాన్ని తప్పు దారి పట్టించుకోండి తప్ప ఎందుకునో ఈ కోట కాబట్టి సకల పాప మూలనం కదిలి వేస్తుంది ఈ పాపములు అంటే కర్మలను గ్రోపాయన కర్మలన్నింటినీ చేస్తాడు జ్యోతిషం అంటాడు మాట్లాడితే ముహూర్తం అంటాడు దేహాలు అంటాడు చెప్పుల్లో కాళ్ళు పెట్టాలంటే ముహూర్తం చూసి దుర్ముహూర్తం లేకపోతే చెప్పుల్లో కాళ్ళు పెడతాడు లేకపోతే సమ చెప్పుల్లో కాళ్ళే పెట్టడు అలా కూర్చొని ఉంటాడు సోఫాలో సో అలాంటి మనిషి ఆ కోపం వచ్చేసి ఎవరి దగ్గరకు వెళ్ళి చెడపడా తీసుకొచ్చాడు ఇప్పుడు నోటికి వచ్చిన దిక్కులన్నీ తీసుకొచ్చాడు ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే వాడిని చెప్పడం దానికి పాపంతో సంబంధం అనేది అనుకుంటాడు ఎక్కడొచ్చి సాయంకాలం పూట ఆచమనం చేసేప్పుడు పశ్చిమం వైపు తిరిగి ఆచమనం చేస్తే పాపం అంటాడు ఆచమనం పశ్చిమ వైపు అనేటు ఉత్తరం విషయం ఉత్తరం వైపు తిరిగి ఆచమనం చేయాలి అంకె ప్రధానం ఇవ్వాలి అంకె ప్రధానం ఇవ్వాలంటే వీరిపై వాడిని ఎక్కడి నుంచి మీరు ఫోటో తీస్తే తెలుస్తుంది వీళ్ళు వీడియో తీస్తే వాడు గురి పడిపోతూ ఉంటాడు ఇలా ఇటువైపు ఇంత దాకా కూర్చున్నాడు అటు ఎందుకని ఆజమనం ఉత్తర్వు పెరిగి చేయాలి అది జరుగుతాయి అది జరిగింది ఆ జమనం చేసేప్పుడు ఇలా చేయాలి ఎందుకంటే ఇలా చేసినట్లయితే ఇలా చేసేదనుకోండి చేతులు కాళ్ళకే ఆవుల వైపు ఉన్నాయి అలా కాబట్టి కాళ్ళు కొంచెం వెరవేసి చేతుల్లో కొంచెం ఊరిపోతే అప్పుడు చేతులు కాళ్ళ మధ్యలోకి వస్తాయి అప్పుడు ఆజమనం తోపుకోవాలి ఉత్తర్వు వరకు తిరిగి చేపడి మరీ తిరిగి అద్దె బాగా బుంజీలు పడిపోతూ ఉంటాడు ఏదో తప్పులు పడిపోతూ ఉంటాయి పొరపాట్లు ఎవడనే ఉత్తరం వైపు తిరగకుండా పశ్చిమ వైపు తిరిగి ఆపే ఆగమనం చేశాడని బుద్ధి లేదు పశ్చిమ వైపు కూర్చొని ఆగమనం చేస్తున్నాడు అని తప్పు పడతాడు ఇవి పాపాలు సెంటర్ గవర్స్ నాకంటే రెండే పాపాలు ఆసంగము అని ఆనందం ఈ రెండు పాపాలు నా చేస్తే ఏదైనా పాపాలు ఎక్కడ వచ్చారు వాటన్నింటినీ కన్విన్స్ చేస్తే రెండుగా ఉంటాయి అనే టాపిక్ మీద రెండు యాత్రలు ఉన్నాయి రెండు ఉపన్యాసాలు దాంట్లోది ఏదో పేరు మీద ఉన్నాయి చాలా గొప్పగా ఉంటాయి ఏంటి ఆ సరిగము అజ్ఞానం అంటే సంసార ఆసక్తి సంసారం మీద ఆసక్తి ఆసక్తింటే ఏదో తెలుసు ధనం ఉంటుంది డబ్బు ఉంటుంది అంటే నాది అన్న డబ్బుని అదే ప్రాణం అన్నట్టుగా పట్టుకు విధులు పెట్టడం జాతకాలు అలా పట్టుకునే జాతనం వేయటమే జాతనం తప్ప ఇచ్చేయటం జాతకాలు అదో పాపం ఆసంగం అది ఒక భార్యాపిల్లలు ఉంటారు వాళ్ళతోటి ఆసంగం కలిగి ఉండడం దానివల్ల ఏమవుతుందంటే వీడు వాళ్ళకి బరువు వాళ్ళు వీడికి బరువుతుందని చోట వాళ్ళ సంగతి ఆయన సంగతి చూడబు పెద్ద ఆయనకి ముఖం ముడిచి కూర్చుంటాడు కోపం వస్తే అని ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే తమ పనులు మానుకొని ఈయన పనులు చేసి పెడతారు అలా కొంతకాలం చేస్తారు తర్వాత వాళ్ళు విసికెత్తేపట్టించారు ఆఖరికి ఈయన ముఖం మూత మురిచి కూర్చోవడం ఎలా రూపడతారు ఇలా ఉంటుంది ఆహ్వానంగా ఉంటే అలా ఉంటారు వాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి ఉండరు ఉండలేరు ఒకటి ఉండరు ఒకటి అంటే అన్ని సందర్భాల్లో మనకు అనుకూలంగా ఉండలేరు వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి ఒకటి అది నెంబర్ వన్ నెంబర్ టూ అనుకూలంగా ఉండగలిగినా కూడా ఆయనకి అనుకూలంగా నేనెందుకు ఉండాలి అనే ఒక అహంకారంతో ఉంటారు వాళ్ళు ఉండగలిగి కూడా ఏదైనా కొంత అనుకూలంగా ఉండొచ్చు ప్రతి ఒండి పెద్దలకి సేవ చేస్తే పాపం కాదు పుణ్యమే కదా వాళ్ళు ఉపయోగం నిత్యం వృద్ధోపసేజన అని అంటే వాళ్ళకి సేవ చేశారు ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు మెట్లు వచ్చి కష్టపడి నడిపిస్తున్నారని కొన్ని కొన్ని ఆయన కలిసి మీరు పట్టుకుంటే కష్టమా కష్టపడి మీరేమన్నా చేతారా లేని ఆ సహాయం చేయట్టుగా పెద్దవాళ్ళకి వయస్సులో ఉన్న వాళ్ళకి చేయరు నేను ఆయన సంజయ్ ఆయనేమవుతుందో నేనేందుకు అవుతుంది సరిగ్గా ఉంటారు ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు అప్పుడు ఏమవుతుంది మీరు దుఃఖిస్తూ కూర్చుంటారు ఆసక్తి వల్ల మరి దోషాలన్నీ ఎలా ఉంటాయి తర్వాత ఇంత ఇతరులైన ఆసనం ఎవరి ప్రజలకి స్నానం నాకు చేయాలి నాకు చేయాలి అందరినీ వెళ్ళిపోవాలి నాదో ఆసనంగా ఇలాంటివన్నీ ప్రస్తుతం కష్టపడితర్మాలు స్నానం చేసి పరమేశ్వర అర్పణ బుద్ధితో చేసిన వారికి ఆసక్తి ఉండదు తర్వాత అజ్ఞానం ఇప్పుడు కూడా కర్మని అజ్ఞానంతో చేయకూడదు జ్ఞాత్వా కర్మానికి వేట తెలిసి చేయాలి తప్ప అజ్ఞానంతో కర్మలు చేయకూడదు తెలియకుండా కర్మలు చేయకూడదు ఇదేదైనా వేరే ఏదైనా కర్మ చేయదలుచుకుంటే ముందు కర్మ వచ్చి తెలుసుకుని స్టడీ చేసి చేసి చేసుకోవచ్చు సత్యనారాయణ ఓపెన్ చేయాలనుకోండి ముందు స్టడీ చేయడానికి కథ కాదు కథమేముండదు కథకాల కల్పం ఉంటుంది ఆ కర్పం చేసే పద్ధతి ఉంటుంది దాన్ని స్టడీ చేయాలి దాన్ని స్టడీ చేస్తే మీకు కొన్ని మంచి కల్పలు చేస్తాయి ఏమిటి తూర్పు దిక్కు పరమేశ్వరుని యొక్క ప్రతినిధిగా ఇంద్రుడు దక్షిణ దిక్కుకి ఎముడు ఇలాంటి విషయాలు ఏమి చేస్తాయి ఇంద్రుడనగా నేని ఎముడంటే ఏంటి వరుణుడనగా నేని పశ్చిమ దిక్కుకు వరుణుడు ఇవన్నీ తెలుస్తాయి తర్వాత ఇంకా ఏవో జనసేన మంత్రాలు పూజలలో ఉంటాయి అవన్నీ తెలుసుకుని సత్యనారాయణ సత్యనారాయణ అంటే ఏమిటి అసలు అవన్నీ తెలుసుకుని మీరు సత్యనారాయణ వ్రతం చేయాలి కానీ అవన్నీ పురోహితుడు తెలుసుకుంటాడని మీరు ఊరుకుంటారు ఆయన ఇంకొకరు ఎవరో ఇంకొకరితడు వాడు ఎవరో తెలుసుకుంటాడు లేదని ఆయన ఊరుకుంటాడు ఆయనకి తెలియదు కర్మకి అయిపోతూ ఉంటుంది అలా ఉండకూడదు అజ్ఞానము అదే పాపము ఇటువంటి పాపములను ఆసక్తి అనే రూపంలో ఉంటాయి లక్షణం ఉంటే రూపం ఆ రూపంలో ఉండే పాపములను ఆయన కోళ్ళ జన్మలో ప్రభుత్వ పెట్టిన ఫస్ట్ శ్లేష్ వచ్చేసాడు యస్మాదేవము పూర్వం ఔషత్ అదేవిధంగా మొట్టమొదటి తగాలబెట్టేది కాబట్టి ఈ రోజు పురుషానికి వచ్చింది కాబట్టి పురుషానికి నిరుక్తి దీన్ని నిరుక్తి అంటారు వ్యాకరణం కాదు వ్యాకరణం లేరు నిరుక్తి లేరు వ్యాకరణం పదశాస్త్రం పదం ఎలా తయారైందో చూసుకుంటారు చూసుకుని పదం తయారయ్యాక అర్థం చెప్తారు నిరుక్తి అర్థశాస్త్రం వాళ్ళ అర్థం ఎలా స్వీకారం చేయిందో చూసుకుంటారు దానికి అర్థం అలాగా అని చూసుకుంటాడు తప్ప పదం ఎలా తయారైందన్నది చూసుకోవాలి మరి ఈ అర్థం ఇలా తీస్తే పదంలో ఫిట్ కాదంటే ఫిట్ని తేడా చేద్దాం ఫిట్టి పూర్వం ఔషధ ఓకే వర్ణం వ్యత్యయ వర్ణలోపహ ఇలాంటివి వాళ్ళ కొన్ని స్కిల్స్ ఉన్నాయి డ్రాప్ చేయి వర్ణాన్ని తిరగేయి దీర్ఘంగా ఉన్నదాన్ని హ్రస్వం చేయి హ్రస్వంగా ఉన్నదాన్ని దీర్ఘం చేయి లెఫ్ట్ అండ్ రైట్ సంప్రసారణం చేసుకోవాలి శ్లోకం ఒకటి ఉంది ఇవన్నీ చేసుకో ఇప్పుడు పూర్వం ఔషత్ ఉంది కదా ఓకే డోంట్ బా దట్ అంటే ఇది రంగు ప్రథమ పురుష అయితే వచ్చిన ధాతువు దగ్గరికి రాష పూర్వం సార్పడిష పూర్వం ఔషత్ ఇది పురుష అని పేరు నిర్వహించేసి ఆయనకు అందుకోసమని పురుష అని పేరు వచ్చింది ఎందుకని ఈ సముదాయం అంటే అశ్వమేధయాగాన్ని అశ్వమేధోపాసనని చేసిన మహాత్ములు మహాపురుషులు వాళ్ళందరూ గోపాసకులు కర్మ అనుష్ఠానం చేసిన వాళ్ళు మనం ఉడిగా ఉపన్యాసాన్ని ఇస్తుంది తప్ప వాళ్ళు కష్టపడి కర్మల్ని చేశారు కదా మరి ఉపాసనలను కూడా చేసినారు వాళ్ళందరిలోకి ఓ డజన్ మందో రెండు మూడు డజన్ల ముందో ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరిలోకి వాళ్ళందరూ ఇంకా ఆసక్తి పెట్టుకుని అలాగే అజ్ఞానం పెట్టుకుని కూర్చొని ఉన్నారు ఉపాసనలు అయితే చేశాను కానీ ఆసక్తి అజ్ఞానం ఎక్కడికి పోతుంది మీరు ఉపాసనని చూడండి ఎవరినైనా ఎంత జిడ్డు ఆసక్తికి మరో తెలుగు అనువాదము జిడ్డు ఆముదము దిడ్డుంటుంది దాన్ని ఆసక్తి అంట ఆముదం దిడ్డేనా సబ్బు పెట్టి కలిగితే పోతుంది పూర్వం సబ్బు ఉండేది కాదు పూర్వం ఎంతసేపు ఈ సకారం బట్టి ఇంటితోటి పోయింది కాదు అది ఆముదం దింట్ ఇప్పుడు సబ్బులు వచ్చాయి సబ్బుతోటి పోతుంది కానీ వీడి మనస్సులో ఉండే ఆసక్తి ఆసక్తి పోదే కొన్ని అసలు మనం చెప్తూ ఉంటాం ఉంటూ ఉంటాం కానీ ఆసక్తితో పట్టాన పోదు ఆసక్తి పోవాలంటే ఆసక్తికి రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి ఒకటి ఆసక్తిలో వీడికి తల బొత్తి కట్టే దెబ్బలు కొన్ని తగలాలి నెంబర్ వన్ తగిలితే సరిపడదు నెంబర్ టూ దెబ్బలు తగిలిన వాటిని అనుభవాలను వీడు వేదాంతాధ్యయనము పరిశీలించి చూసుకుని పాఠాన్ని నేర్చుకోవాలి అయితే అప్పుడు ఆసక్తి ఆసక్తి అంటే మాట్లాడుతున్నారా ఆసక్తి కనుక ఆసక్తి పోయిన వాళ్ళు మీరు చూపించండి నాకు వాడు బ్రహ్మజ్ఞానే బ్రహ్మజ్ఞానానికి మనకి మధ్యలో ఏం వద్దున్నది ఆసక్తి కాబట్టి ఆయన ఆసక్తిని తర్వాత అజ్ఞానాన్ని ఈ నాశనం చేసిన వాడు మనకు కనపడ్డరు మిగతా వేవో ఏదో బ్రహ్మచర్యమని లేకపోతే భోజనం విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటించటము ఇలాంటివేవో చాలా చేస్తారు ఈ ఉపాసనలు వీళ్ళు ఉన్నారే చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తారు అదే సమస్య ఏం కాదు కానీ ఈ జుడ్డులాగా ఉన్న ఆసక్తి అజ్ఞానం ఎవడనైనా ఎవడైనా వెళ్ళి ఆయనతో చెప్పడానికి భయం కదా ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకంటే తెలుసున్న మునుగడెవడో లేడంన్నట్టుగా ఉంటాడు ఉపాసనలు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు తెలియదని చెప్పారనుకోండి మిమ్మల్ని కళ్ళతో చూసే కాల్ చేసే ప్రయత్నం చేస్తుంది మీరు ఎవరైనా చెప్పగలరా గుండే చెరువారు చెప్పడా చెప్పడానికి గుండే చెరువారు అంత అహంకారంగా ఉంటారు అజ్ఞానంలో ఉంటారు ఒక ఆయనకి రాష్ట్రపతి అవార్డు వచ్చింది వస్తే ఆయన ఒక అయోగ్యం వ్యక్తి చేతుల నుంచి నేను అవార్డు తీసుకోవాల్సి వస్తుంది అంటే ఓపెన్ గా అయోగ్యం వ్యక్తి ఎవరు ఆయన దృష్టిలో అబుల్ కలాం గారు ఆయన ముస్లిం అని ఆయన వ్యక్తి ఓపెన్ గా అంటే తీసుకున్నాడు చూసారా రిటర్న్ చేయించినట్టు తీసుకుంటాడు నేనున్నాను నేనున్నాను సార్ నేనున్నాను ఆయన చేతుల్లో తీసుకోవటం మీ భాగ్యండి ఏం చెప్పాను మీ భాగ్యవంతులు మీరు ఆయన చేతుల్లో తీసుకునే భాగ్యం మీకు కలిగింది అందరికీ కలగలేదు అది ఈ జిల్లా మొత్తానికి మీరు పుణ్యాత్మంలో నేను చెప్పాను ఆయనంతా ఓపెన్ గా నేను మాత్రం ఓపెన్ గా చెప్పదు చెప్పాను అయితే ఈ పత్రికా విదేశంలో వాళ్ళు వాళ్ళకి ఏం అర్థం కాదు వాళ్ళు మూర్ఖులు వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ కనుక సరిగ్గా రికార్డు చేస్తుంటే నేషనల్ న్యూస్ నేషనల్ న్యూస్ అవ్వాల్సిన మాట రాజమండ్రి టౌన్లో జరిగిన సభలో నేను అలా అన్నందుకు ఆయన ఆలోచించుకోవాలి కదా నేను అయోధ్య వ్యక్తి నుంచి తీసుకుంటున్నాను పైగా ఆయన ఆయన అన్న పదం కూడా తప్పు పదం నిషేధిత వ్యక్తి నుంచి తీసుకుంటున్నారు కదా నిషేధితాన్ని తప్పటి నిషిద్ధాన్ని ఉండాలి ఎందుకంటే అక్కడ తాగుతున్న రాదు వేగం లేకపోతే మీకు గుణం ఉండదు గుణం లేకపోతే ఇంకా అవుతుండదు ముందు ధాయి తర్వాత ధా అవుతుంది నిషిద్ధ నిషేధిత తత్వ ప్రయోగం ఎవరైనా పండితులు విన్నారంటే ఆయన అలాగా పూర్వ వ్యాకరణం అలా పక్కన పెట్టి ఏం అని చెప్పిపోయిందంటే అటువంటి మహాపురుషుడు చేతిలో తీసుకోవడం మీ భాగ్యం అందికోపం చేతిలో కథకుని కొట్టేసి ఉంది ఇవాడ సన్యాసిని కొడితే బాగుండదని అందరూ ఆలోచించారు అజ్ఞానం అన్నది ఏడు నెలల్లో ఉంటుంది చూడండి రాష్ట్రపతి అవార్డు తీసుకున్న వ్యక్తి యొక్క పాండిత్యము సంస్కారము అలా ఉన్నాయి దాన్ని బట్టి ఇంత ఎలా ఎందుకు చెప్పారంటే అబుల్ కలాం లాంటి మహాపురుషంగా అంత మాట్లాడుతాడే పట్టుకుంటే అందుకోసం మన దేశం జరిగించేట వ్యక్తి కదా ఆయన ఫస్ట్ కనుక కాబట్టి ఈ అనుష్ఠానం ఈ కర్మానుష్ఠానం చేస్తే సరిపడలేదు అజ్ఞానం ఈ రెండింటినీ దహించగలగా ఆయన ప్రజాపతి దహించే నేను కొంచెం డైవిక శైనా డైగినస్ అంటే అసలు ఆసక్తి అజ్ఞానము విద్వాంసులలో కూడా ఏ స్థాయిలో ఉంటుందని చూపించటం కోసం నేను ట్రా యథాయం ప్రజాపతి ఓషిత్వ ప్రతిబంధకాన్ పామన సర్వాన్ పురుష ప్రజాపతికత్ ఇప్పుడు మంత్రం అందాము ఆ మంత్రాన్ని చెప్తున్నారు ఏమిటంటే మంత్రం ఓషతిహ వై సహాత్ పూర్వోషి ఓహో అది దాదా మంత్రం ఓహో ఓకే ఓకే ఓషధిహ వై సత ఓకే అదేవిధంగా ఔషధిహ వై పూర్వో భూషతి లేదా నేను సంగ్రహం చేశాను అనే మాట మర్చిపోతా ఉంటా అది ఉంచండి మీరు ఉంచండి నేను కొన్ని సంగ్రహం చేశాను ఊరికే అవసరమైనవి మాత్రమే అయితే తస్మాత్ పురుష ఓకే ఇంకా మిగిలింది పెద్ద ఇంపార్టెంట్ కాదనే అభిప్రాయంతో అక్కడ చోట రావట్టి పూర్త అక్కడతో పెట్ట మంచిది అక్కడ ఏమంటారంటే అక్కడ ఆయన చెప్ప అంటే మొదలుపెట్టాను కాబట్టి చెప్తున్నాను ఆనాడు ఆ కల్పంలో గతదిన కల్పంలో ఎవడో ఒక ఆయన కర్మను అశ్వమ తేయాగాన్ని చేసి ఆసక్తిని అజ్ఞానాన్ని తగులుపెట్టి అందరికంటే ఉన్నత స్థానంలో ముందుకు వచ్చి ప్రజాపిత అయ్యాడేమో ఈరోజు మనం ఎందుకు పనికొస్తాం అని మీరు అనుకుంటారేమో అలా అనుకోండి ఈనాడు కనుక మీరు ఆ కర్మను ఉపాసనను చేసి ఆ పుణ్యాన్ని సంపాదించి ఆ ఆసక్తిని అజ్ఞానాన్ని మీరు తగలబెట్టగలిగితే మీరు కూడా ప్రజాపిత అవుతారు అని చెప్తున్నారు అంటే ఇదేదో గరికంగా కథ తెలియజేసి ఊరుకోవడం కాదు ఇప్పుడు మీరు కూడా అని చెప్తున్నారు ఎందుకంటే అలా చెప్పాలి ఎందుకంటే మన వాళ్ళు పురాణం అలా ఉంటారంటే అప్పట్లో వాళ్ళు అలా చేశారండి మనం రూపనికి వస్తున్నాం అని చెప్పి చెప్పాలి మొత్తం పురాణం అంతా విని అలా సత్యవంతుడు సావిత్రి అంతా విని ఏ వడుగు ఉంటారంటే అప్పట్లో సావిత్రి మనం అక్కడ అలా చేయగలుగుతాం ఏదో మామూలుగా మనం ఉన్నట్టే మనం ఉంటాం అని అనేసి వాళ్ళకి అలాగే ఏ కథ అయినా అలా మీకు అనువయించుకోకపోతే ఈ కథలన్నీ ఎందుకు పనికొస్తాయి ఎందుకు ఉపయోగపడతాయి ఆ కర్మ ఉపాసనలు చేసుకుంటూ ఆసక్తి అజ్ఞానములను తగలబెట్టగలిగితే మీకు ప్రజాపతికి తేడా ఏమీ లేదు అని చెప్పారు అన్నమాట తర్వాత సరే మొత్తానికి ఆ ప్రజాపతి అలా ఏదో అని చెప్పారు ఆయన ప్రజాపతి అయిపోయాడు కదా ప్రజాపతి అయిపోతేనే ఇంక అంతకంటే కావాల్సిందే ఉంది అనుకుంటారేమో ఎలాగంటే ఏదో చీఫ్ మినిస్టర్ అయిపోయాడు చీఫ్ మినిస్టర్ అయిపోయాడు కాబట్టి కృపార్థులు అయిపోయాడు అన్నా వీళ్ళు ఎందుకంటే ప్రజాపతి స్థానం వచ్చినా అది భేద ఆయన భయపడ్డాడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఇంకెవళ్ళు లేరు ఆయన భయపడ్డాడు అంచేతనే ఆయన చూసుకున్నాడు చుట్టూ చూస్తే తను తప్ప ఎవళ్ళు లేదని అనుకున్నాం కదా తస్మాత్ ఎకాటి బిడ్ేకి మొట్టమొదటి ఆయన భయపడ్డాడు కాబట్టి ఈరోజు కూడా ఒంటరిగా ఉన్నవాడు భయపడే అవకాశం ఉంటుంది ఎందుకని యు ఆర్ నాట్ అన్లైక్ గాడ్ ద ఫాదర్ నేడు గాడ్లీ ఫాదర్ కంటే అన్లైక్ ఏమీ కాదు అదే అదే డిఎన్ఏ మీదేను ఆయన డిఎన్ఏలో భయం ఉంది కనుక మన డిఎన్ఏలో కూడా భయం ఉంటుంది ఒంటరిగా ఉన్నప్పుడు భయపడ్డాడు ఆయన కాబట్టి మనం కూడా ఒంటరిగా భయపడతాము అంచేతనే మనం ఏం చేస్తామంటే నైవులు మధ్యలో బతికే ప్రయత్నం చేస్తూ ఉంటాము ఒంటరిగా ఇప్పుడు అడలిగిపోయి అక్కడ కుటీ వేస్తూ ఉండొచ్చు కదా అలా ఉండదు సమాజంలో ఉండే ప్రయత్నం చేస్తాడు అలాగే ఎవరైనా కుర్రాళ్ళు పెద్ద కొడుకు వాళ్ళు అంటే ఏదో కొడుకు పెళ్లి చేసుకోవట్లేదు అనుకోండి అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటారు మరి వేరే అసలు ఏజ్ అంతా కొంతమందికి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళు పెళ్ళనివ్వరు అందువల్ల పూర్వం మగవాడైతే చాలు పెళ్ళనిచ్చేవారు కట్నం ఇచ్చి పెళ్ళనిచ్చేవారు సమాజాలు మారిపోతూ ఉంటాయి అంతకుముందు కన్యాశుల్కం ఉంది అదిపోయి వర శుల్కం వచ్చింది వాడు మొగపురుగైతే అలా అదివారు మగపుడుగైతే కట్నం ఇచ్చి పెళ్లి చేసి అల్లుడని ఎక్కిన పెట్టుకుని ఎదురు ఇప్పుడు అది మారిపోయింది ఇప్పుడు అమ్మాయిలు పెళ్ళాడటం లేదు తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళని అమ్మాయిలు పెళ్ళాడటం మానేశారు మా కావాల్సిన అబ్బాయిని మేమే పెళ్ళాడతాం అనే పూర్వం చూసి నలుగురిని చూసి నాకు అమ్మాయి నచ్చిందని కూడా ఇప్పుడు అమ్మాయిలు నాకు వాడు ఉంటారు ఐ డోంట్ హి లైక్ హింగ్ వాడి ముఖం నాకు నచ్చలేదు వాడి బిహేవియర్ నాకు నచ్చలేదు వాడి యాటిట్యూడ్ నాకు నచ్చలేదు వాడి చదువు నాకు నచ్చలేదు అమ్మాయికి హిచి చేసేస్తుంది వీడు ఎంఏ అయి ఉంటాడు వాడి ఎంఏకి నా ఎందుకు పరిచయాడు వాడు ఈ రకంగా కొంతమంది అమ్మాయిలకి పెళ్లిళ్ళు కూడా ఉండడం ఈ కారణంగా వెరీ హై క్వాలిఫికేషన్ ఉండడం మూలంగా అబ్బాయిలు కూడా పెళ్ళిళ్ళు కాకుండా మిగిలిపోతారు అప్పుడు తల్లిదండ్రులు కొంతమంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలి వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటుంది ఉద్యోగం ఉంటుంది పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి వైరాగ్యం ఉండండి వాటిలో రెండు రోడ్డు వాళ్ళు పెట్టిన రేట్ అలా బ్రహ్మచారులుగా ఉండిపోతారు ఉండిపోయి సన్యాసం చుట్టూ తిరుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళలో మనం వాళ్ళని సంసారంలోంచి బయటకు లాగి ప్రయత్నం మనం చేయకూడదు కొంతమంది ఇంకా నా చుట్టూ చూ పోయి చదువు నీ ఉద్యోగం చేస్తున్నా మాది కావడం పెట్టిన సుఖంగా ఉంది నేను భిక్షకు వస్తాను ఏంటి అని నేను ప్రోత్సాహం చేస్తాను ఆ సందర్భాన్ని బట్టి కొంతమంది ఇంక వీళ్ళు పనికి దారి వివాహం అన్నదానికి అటువంటి వాళ్ళనే మన చుట్టూ చూపించారు వాళ్ళతో ఇంకా వాళ్ళకి ఏదైనా ఉపాయం మనమే చూపించాలి ఎవరో ఒక సన్యాసే చూపించారు కదా మరి అందుకోసం వాళ్ళు ఇంకా వాళ్ళు హీస్ నాట్ క్రిప్ ఫర్ మ్యారేజ్ తెల్చిపోతుంది అప్పుడు యూ కీప్ ది కరెక్టం స్త్రీలో కానీ మరో దాంట్లో కానీ ఇలా నడుస్తూ ఉంటుంది ఈ బ్రహ్మచారి తల్లిదండ్రులు బెన్ను పెట్టుకుంటారు ఏమని మీరు ఒంటరిగాడు ఎలా దోచిస్తాడు పెట్టుకుంటారు కాబట్టి సమాజంలో ఒక బలమైన అభిప్రాయమైన సంస్కారం ఉంటుంది ఏమైనా ఒంటరిగా ఉంటే భయాలు అనే సంస్కారం పశ్చుమాదయ ఎదిదంతు సూషితం కర్మకాండ విహిత జ్ఞానకర్మ ఫలం ప్రజాపస్యక్షణం నైవతతే సంసార విషయ్రామతి అంటే చూడండి ఇక్కడ దేవి స్థితి చేరు అప్పుడే స్తోత్రం అయిపోయి అప్పుడే శరచ్చేనం మొదలవుతాం ఇంతవరకు స్తోత్రం చేశారు గొప్పగా స్ఫుతించారు స్థుతించ గోడనది సుస్తూషితం స్తోత్రం ఇష్టం దేన్ని స్ఫుతించారు కర్మకాండలో చెప్పిన ఉపాసనలు కర్మలు బట్ ఫలము కర్మకాండలో చెప్పారు అష్టమే ధయాగా కేవలము కర్మ విధానము కర్మకాండలో చెప్పారు ఉపాసన కూడా కర్మకాండలో చెప్పారు నేను చెప్పా కదా ఉపాసన యోగా నేర్చ శిరు వేద వేద అంటే ఉపాసన చేస్తాడో యహ ఎవడైతే వేద ఉపాసన చేస్తాడో చీరు షన్వాన్ వేధ్యో భవతి వాడు కూడా అందరిలో అగ్రేసరుడు అవుతాడు పవిత్రుడు కూడా అవుతాడు అని ఈ విధంగా ఉపాసనలు ఉన్నాడు ఉపాసన చేసిన వాడు కూడా ఆ ప్రజాపతి లోకాన్ని పొందుతత్వద్ధం లోకజిదేవ నేను ఈ విధంగా కర్మకాండలో విధింపబడిన ఉపాసనలని కర్మలని స్థితించారు ఎలా సూచించారు ఫలాన్ని చూపించి సూచించారు ఇదే ఆ ఫలం ఏమిటి ఫలం ప్రజాపతి సంరక్షణం ఫలం ప్రజాపతి స్థానాన్ని పొందవచ్చు అంత ఫలం ఉన్నది అంత గొప్ప ఫలం ఉన్నది అంత గొప్ప ఫలం ఉన్నప్పటికీ అది సంసారాంత గతంలోనే తప్ప సంసారాన్ని అధిగమించి పైకి వెళ్ళినది మాత్రము కాదు